హదీత్ కంఠస్థ కంపిటీషన్ రమదాన్ పద్నాలుగు వందల ఇరవై రెండవ హిజ్రి హదీఫ్ నంబర్ ఐదు వసము సౌమి అహదీకు ఫలాయర్ ఫుఫ్ వలాయస్ హబ్ వలాయజల్ ఉపవాసము ఢాలు అంటే పాపాల నుండి మరియు నరకము నుండి అడ్డు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్న రోజు అశ్లీలానికి వాదులాట్లకు మరియు మూర్ఖత్వానికి పాల్పడకూడదు